్రహ్మస్పతృతి మహాగణాధిపతాశివసరంభా శంకరాచార్యమ్యమా అస్మాచార్యపర్య వందే గురుపరంపరా నారాయణం నమస్కృతం మేము ఎక్కడున్నాము ఎవై మూడు పూర్తీ త్రీ భాష్యంలో ఉన్నామండి శ్లోకమే అయింది ఒక అవతారికి చెప్తాను శ్లోకం అందాము శ్రుతి విప్రతిపన్నా తే స్థాస్ నిశ్చలా సమాధావలా బుద్ధి తదయోగమవాప్సి అవతరికందమో మోహకలిలాయద్వరేణ బ్త్మవివేక ప్రజ కదాజం ఫలం పరమాయోగం ప్రాప్స్ ప్రతిృణు ఓకే తచ్చృణు ఓకే సో అంతకు ముందు శ్లోకంలో ఏం చెప్పారంటే యథా పద ఎప్పుడైతే నీవి మోహము అనే బురద నుండి బయటపడతావో వ్యామోహము అనే కలిలము నుండి బయటపడతావో బుద్ధి వ్యతిరుష్యతి అప్పుడు నీవు నిర్వేదమును పొందుతావు వివేకము వైరాగ్యము వివేకము వివేకా వివేకం దేనికి ఆపోజిట్ అండి మోహానికి ఆపోజిట్ వివేకం తేడా తెలిస్తే వివేకం తేడా తెలియకపోతే మోహం మోహము అనే బురద నుంచి బయటపడ్డాడంటే అర్థం ఏంటండి వివేకము నిండా ఉన్నది వివేకం ఉన్న వారికి ఏమిటవుతుంది వైరాగ్యం కలుగుతుంది దాని కథ సో సో ఇప్పుడు ఇక్కడ అవతారిక ఏమిటంటే మోహకలిల అత్యయ ద్వారేనా మోహము అనే దాటివేయుట ద్వారా మోహము అనే బురద బయటపడట ద్వారా అంటే అర్థం లబ్ధ ఆత్మ వివేక ప్రజ్ఞ మోహమోహ బురద నుంచి బయటపడుతున్నాడు అంటే వాడికి ఆత్మవివేకము అనే ప్రజ్ఞ ఆత్మవివేకము ఉన్నా ఆత్మానాత్మ వివేకము ఉన్నా ఒకటే వివేకానికి రెండు ఉండాలి త్రాడు వివేకము అంటే అర్థం ఏంటి త్రాడు వివేకము అంటే అర్థం ఏంటి త్రాడు పాముల తేడా తెలిసిన వాడు అని సో అలాగనమాట పాము అనే మాట మీరు అనకపోయినా అన్నట్టే సో ఆత్మ వివేకము అనే ప్రజ్ఞ గలవాడు అంటే ఆత్మానాత్మ వివేకం అనే ప్రజ్ఞ వీడికి వస్తుంది మోహం పోతుంటే ఆత్మానాత్మ వివేకము అనే ప్రజ్ఞ కలుగుతుంది ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దాట్ మీకు ఆహారం విషయంలో సరైన అవగాహన లేదనుకోండి ఇది మంచి ఆహారము ఇది చెడ్డ ఆహారము ఎప్పుడు తినాలి ఎలా తినాలి ఈ సమాచారం ఏం తెలియదు అనుకోండి రైల్లో కూర్చుంటారు వాడు ఏది అమ్మకాన్ని తీసుకొస్తే అది కొంటూ ఉండడం తింటూ ఉండం మోహము అంటే అలా ఉంటుంది వాడు సమోసా సమోసాను కానీ సమోసా తిన్నాం వాడు ఏమో ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ సమోసాకి ఐస్ క్రీమ్కి ఏమైనా సంబంధం ఉందా దర్ టోటల్లీ ఆపోజిట్ థింగ్స్ వన్ ఈజ్ వన్ కైండ్ అలదర్ ఈజ్ అలదర్ గరం గరం సమోసా అంటాడు కోల్డ్ కోల్డ్ ఐస్ క్రీమ్ అంటాడు దే ఆర్ టూ ఆపోజిట్ థింగ్స్ సో ఇది ఇది తినేయటం అది వస్తే ఇది మోహము అంటే అలా ఉంటుంది మోహ కలీలము దాటాడు అనుకోండి వాడు కూర్చుని ఉంటాడు ఆకలి వేస్తూ ఉంటాడు ఏదైనా తినాలి ఏం తింటాడు వాటికి సమోసాకి వీలి నో ఐస్ క్రీమ్ నో దెన్ వెయిట్స్ ఎందుకంటే వివేకం ఎప్పుడైతే వచ్చిందో వైరాగ్యం సహజంగా వస్తుంది సో లబ్ధ ఆత్మ వివేక ప్రజ్ఞ అప్పుడు వాడు ఎవరికి వివేక వైరాగ్యాలు వీడిని ఉద్ధరిస్తాయి ఏదైనా చక్కగా తింటే ఆనందంగా వివేక వైరాగ్యాల వల్ల ఎవడు ఏమో నోనో పురపడ్డారు చక్కగా తింటే ఆనందం కాదండి అదే మరి మోహం అంటే చక్కగా తింటే ఆనందం అన్నాడంటే దాని పేరే మోహం చక్కగా తింటే ఆనందమే ఉంది దుఃఖమే ఉంటుంది సో ఎందుకంటే అనారోగ్యం చేసే దుఃఖం కాదు ఉడికే నాలుకకి సాటిస్ఫాక్షన్ మినహాయిస్తే ఇంకా దాంట్లో ఏమీ సుఖం లేదు నిజానికి ఒక రూల్ ఒకటి ఉంది నాలుకకి ఏది గ్రాటిఫైయింగ్గా అంటే చాలా ఉల్లాసం కలిగించేదిగా ఉంటుందో అది ఆరోగ్యానికి మంచిది కాదు ఇది ఒక జనరల్ రూల్ అది ఇట్ ఈస్ లైక్ మీకు ఆరోగ్యానికి ఏది మంచిదో అది నాలుకని సాటిస్ఫై చెయ్యదు యూ చూస్ మీకు రెండు కావాలంటే కుదరదు అవ్వ కావాలి బోవా కావాలంటే కుదరదు యూ చూస్ మీకు సెన్స్ గ్రాటిఫికేషన్ కావాలా హ్యాపీనెస్ కావాలా యూ చూస్ అంతే యూ హూస్ నోనో వీ గెట్ హ్యాపీనెస్ త్రూ సెన్స్ గ్రాటిఫికేషన్ దాని పేరే మోహము దట్ ఈ డెల్యూషన్ నుంచి వీటి బయటపడిపోయి లబ్ధాత్మ వివేక ప్రజ్ఞ అలా అయినప్పుడు ఏమవుతుంది కర్మయోగజం ఫలం కర్మయోగానుష్ఠానం చేయగలుగుతాడు వివేకము వైరాగ్యము ఉన్నవాడికి కర్మఫల తృష్ణ ఉండదండి అదే వైరాగ్యం అంటే కర్మఫల తృష్ణ ఎందు వాడికి ఉండదు సో కర్మయోగాన్ని అనుష్ఠిస్తాడు కర్మయోగా ఎంతకాలం అనుష్ఠిస్తాడు ఎంతో కాలం మీరు ఆ కర్మయోగాన్ని కొంత కొద్ది కొద్ది రోజుల నుండి ఆ వ్యక్తి యొక్క సంస్కారాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు పండు మొగ్గుతుందా అంటే ఇప్పుడు ఎంతకాలంలో ముగ్గుతుందంటే ఏం చెప్తున్నాం అది ఈవేళ ఈవేళ పండుచ్చే సపోజ్ ఆ పండు ఈవేళ ఇచ్చి స్వామిజీ ముగ్గేగా తినండి అంటే ఏమో ఎప్పుడు ముగ్గుతుందో అది రేపటికి మొగ్గచ్చుడి ముగ్గు అవుతాడుగా మొగ్గచ్చు సో ఆ ఆ సంస్కార బరాన్ని బట్టి వాడికి నెల కావచ్చు సంవత్సరం కావచ్చు బట్ నాట్ ఫెయిల్యూర్ ఎదు నో ఫెయిల్యూర్ మీరు చూశారు స్నేహాభిక్రమ నాశస్తుంది సో ఆ కర్మయోగానుష్ఠానము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 అంటే ఏమిటండి ఆ పరమార్థం అన్నారు అంటే యోగులను అడిగితే సమాధి అన్నారు భక్తులను అడిగితే దేవుడు అన్నారు వేదాంతులను అడిగితే ఆత్మ అన్నారు మరి ఇంతకీ ఏది అంటే మూడు వేరువేరు పదాలండి మూడు ఒకటే ఏది ఆత్మ అదే దేవుడు అదే సమాధి ఓవర్ దే ఆర్ నాట్ త్రీ డిఫరెంట్ థింగ్స్ కాబట్టి అదే ఆత్మ ఒక్కటే పరమార్థం ఇంక ఏది పరమార్థం కాదు సో ఆ పరమార్థము దాని సాక్షాత్కారము అంటే ఆత్మనిష్ఠుడే ఉండుట ఆ యోగము అంటే ఈ జీవుడు ఈశ్వరుడితోటి యోగాన్ని పొందుట అనే ఫలం లభిస్తుంది ఆ మహాఫలం దాన్ని నీవు పొందుతావు అని చెప్పాడు యథాతథ ఆ యథాతథ ఎప్పుడైతే ఇలాగో అప్పుడు అల్లాగా అది కదా అది ఎప్పుడు సో మంచిదే మోహం పోతే వివేకం వస్తే మీకు కర్మయోగాన్ని బట్టి మీకేమో ఆత్మనిష్ఠు వచ్చేస్తుంది అన్నారు అలాగ మార్గం అంతా వేసి పెట్టారు మేమెప్పుడు ఆత్మనిష్ఠకి దగ్గరగా ఉన్నామని కాని ఆత్మనిష్టలోకి వచ్చేసామని కాని అలాగే చెప్పేటువంటి ఏదైనా ఇండికేషన్స్ ఉన్నాయా అంటే ఎస్ కథ ప్రాప్స్యాన్ని నేనెప్పుడు పొందగలను ఇది చేత అని నీవన్నచో శు విను ఎందుకంటే నువ్వు కష్టపడి చదివేసుకుంటే పరీక్ష పేసకపోతే ఉద్యోగం వచ్చేస్తుంది అన్నారు ఎప్పుడు అని అడగ అని అడగ బుద్ధి వస్తుంది కష్టపడి చదవాలో ఆ తర్వాత ఎప్పుడు ఉద్యోగం వస్తుందో ఎప్పుడు ధనప్రాప్తం కాబట్టి ఆ ఎప్పుడు అనే ప్రశ్న వస్తుంది సో నువ్వే చూసుకో నీ మనస్సులో ఈ పరిస్థితి నిర్మాణం అయితే యు ఆర్ మేకింగ్ వండర్ఫుల్ ప్రాగ్రెస్ ఏమిటది మీ బుద్ధి టు స్టార్ట్ విత్ టు బిగిన్ విత్ మీ బుద్ధి కూడా పాడైపోయి ఉన్నది శృతి విప్రతి బుద్ధి విప్రతి ప్రతిపత్తి అంటే జ్ఞానం చెప్పారు ఇంతకుముందు నేను ప్రతిపత్తి అంటే జ్ఞానం ప్రతిపత్తి ఆ మాట గుర్తు పెట్టుకోండి ఎవరో ఒక బ్రహ్మచారి వచ్చిన దగ్గరికి స్వామి అంటే ప్రతిపత్తి అంటే ఏవిడని అడిగాను నేను అన్నాను వ్యకాలం నుంచి అవుతున్నావు సంస్కృతం వేదాంతం అని అడిగాను మూడేళ్ళు అయింది అన్నాడు ఒక ముట్టుగా మొట్టబుద్ధి ఇచ్చింది మూడేళ్ళు అయింది నీకు ఇంకా ప్రతిపత్తి అంటే ఏమిటో తినలేదు అప్పదో అర్థం కాదు ప్రతిపత్తి అంటే జ్ఞానం దట్ ఈస్ ది వర్డ్ ప్రతిపత్తి అంటే జ్ఞానము అర్థం కాబట్టి ప్రతిపన్నా బుద్ధి అంటే అర్థం ఏమిటి జ్ఞానము కలిగిన బుద్ధి విప్రతిపత్తి అంటే ఏమిటో తెలుసిన వి అనే విశేషణం విపరీత ప్రతిపత్తి అంటే విపరీత జ్ఞానం అంటే ఏది ఉందో దాన్ని తలకిరుందులుగా తెలుసుకోరు దాన్ని దాన్ని విప్రతిపత్తి అంటారు సో నీ బుద్ధి అంతా విప్రతిపత్తితో నిండి ఉన్నది ఏ ఉదాహరణ ఒకటి చెప్పంటారా భోగముల ఎందు సుఖం ఉందనుకుంటున్నారా లేదా అదే విప్రతిపత్తి అదే విపరీత ప్రతిపత్తి ఎందుకంటే భోగములలో సుఖం ఉందా దుఃఖం ఉందా ఉన్నది దుఃఖం కానీ వీడేమనుకుంటాడు సుఖం ఉందనుకుంటాడు విపరీత ప్రతిపత్తి సో తే బుద్ధి విప్రతిపన్న నీ కూడా చెడిపోయి ఉన్నది అంటే విపరీత జ్ఞానంతో నిండి ఉన్నది ఎందువల్ల ఇలా అయిందంటారండి శృతి శృతి విప్రతిపన్న శ్రీకృష్ణుడు కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే రిలీజియనిస్టులందరూ కళ్ళు కింద తిరిగి శృతి అంటే కామ్యకర్మలని బోధించే వేదభాగము అని అర్థం సో శృతి అంటే అదే హీఈ్ నాట్ ఎ స్పేరింగ్ ఎనీబడీ భాష్యకారులు చెప్తారు సో శృతి అంటే వేదం కదండి వేదాన్ని స్పేర్ చేయడు ఇప్పుడు ఉపనిషత్తు వేదాన్ని స్పేర్ చేయడు ఎందుకంటే ప్రారంభంలో కర్మ అసలు నిజానికి సత్యమునందు నిష్ఠ గలవాడు దేన్ని స్పేర్ చేయడు సత్యమునందు నిష్ఠంతో సో సత్యనిష్ట వేరు కండిషనింగ్స్ వేరు సత్యం కావాలా మీకు లేకపోతే ఆ కల్నికేషనింగ్ ఇలా ఉందంటే అది అట్టి పెట్టుకుంటాం వాట్ ఈజ్ ఇట్ దట్ యు వాంట్ సత్యము కావాలంటే దేనికోసం దే త్యాగం చేయడానికైనా సిద్ధపడాలి అన్నింటికంటే కఠినమైన త్యాగంతో తెలుసు టు లీవ్ దూ రెనౌన్స్ ది ఐడియాస్ దోల్డ్ డిఎఫ్ మనకి ఐడియాస్ ఉంటాయి ఈ ఐడియాస్ వాటిని విదిలిపెట్టాలి అవి తప్పు అని తెలుసుకోవాలి అవి అప్పుడు అది కష్టం మీకు ఎలా తెలుసునంటారేమో మీరు మీకు ఎలా తెలుసు నాకు బాగా తెలుసు నేను అనుభవం నాకు ఎలాగ అనుభవం అంటే ఈ ఐడియా తప్పు అని నేను చెప్తాను చెప్పేప్పటికి ఎదురుకుండా కూర్చున్న వాళ్ళలో కొంతమంది వాళ్ళ కళ్ళలో ఎంత కోపంగా చూస్తారంటే దహించద్దాం అన్నంత కోపంగా చూస్తారు ఎందుకంటే ది ఐడియా దట్ ఐఎమ్ రిఫ్యూటింగ్ ఇట్ ఈస్ వెరీ డియర్ టు దెబ్ ఆ ఐడియాను నేను రిఫ్యూట్ చేస్తుంటే యూ కెనాట్ టాలరేట్ ఇట్ సో ఎందుకంటే ఆ ఐడియా స్థిరంగా ఉంటుంది వాళ్ళ బుద్ధిలో అది విప్రతిపన్న ఆ తప్ప ఐడియా ఆ తప్ప ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడో కర్మకాండమో పట్టుకున్నాడు కామ్యకర్మను బోధిస్తుంది శృతి వీడు నిద్రపోతుంటే రే లేచి స్నానం చేస్తాను జ్ఞావందనం చేయడా ఏదైనా హోమాలోబీ చేస్తే నీకు పుణ్యం వస్తుంది స్వర్గానికి వెళ్తూ ఉంటుంది నిద్రపోతున్న వాడిని తమో గుణంలో అది విన్నాడు వీడు అది పట్టుకుని అదే అల్టిమేట్ అంటాడు ఆ కామ్యకర్మల తర్వాత నిత్యకర్మలు ఉన్నాయి ఆ తర్వాత ఉపాసనలున్నాయి ఉపాసనల్లో మళ్ళీ కామ్యోపాసనలు అయ్యి తర్వాత నిష్కామకర్మ జ్ఞానాంగములైన ఉపాసనలు ఉన్నాయి ఆ తర్వాత ఆత్మజ్ఞానం ఉంది అంత ఉంది వీడు ఆ కథ అంతా చూడడం అసలు అదో అది కూడా తెలుసుకోడు జ్ఞానశత్రువహ అదంటే ఒక హాస్టిలిటీ కూడా ఉంటుంది పైగా ఆ కామ్యకర్మ పట్టుకుంటాడు పట్టుకునే అదే సత్యము కూర్చుంటాడు ఓ పండితుడు ఏం రాశాడు ఓ పుస్తకం ఒకటి రాశాడు ఓ పండితుడు ఆ పుస్తకం ఏమిటంటే అంతకుముందు ఒక పండితుడు ఒక ఆయన రాజమండ్రిలో పండితుడు ఉన్నాడు ఆయన కామ్య కర్మలకి జ్ఞానాంగత్వము లేదు అని రాశాడు ఒక పుస్తకం ఉంటాయి నిత్యకర్మలు జ్ఞానానికి అంగం అవుతాయి ఎలాగ మనం చూసాం నిత్య కర్మానుష్ఠానం చేస్తే దాంట్లో ఫల తృష్ణ ఉండదు కనుక అంతఃకరణ శుద్ధి తద్వారా ఆత్మజ్ఞానము అని అలాగే నిత్యకర్మలకి జ్ఞానాంగత్వం పరంపరగా జ్ఞానంలో అవి సహకరిస్తాయి సహకార సాధనత్వం ఉన్నది ఈయన అని ఒక ఆయన రాశాడు రాస్తూ కామ్య కర్మలకి ఇటువంటిది లేదు అని పాపం ఆయన శాస్త్రం యథాప్రకారంగా జాగ్రత్తగా పుస్తకం ఒకటి రాశాడు పుస్తకం హోటల్ రాసి ఆయనకి రాష్ట్రపతి అవార్డు వచ్చింది సో రాష్ట్రపతి అవార్డు ఇస్తారు పుస్తకం ఒకటి రాస్తే ఆ స్థితికి చేరుకున్న పండితులు పుస్తకం కూడా రాస్తే రాష్ట్రపతి అవార్డు ఇస్తారు ఒక తీసి లెక్క హీ వాజ్ వెల్ రికగ్నైజ్డ్ అప్పుడు ఇంకో పండితుడు ఉన్నారు వరంగల్లో ఈయన ఏం చేశారు ఆ పుస్తకంలో ఆయన చెప్పిన దాన్ని రిఫ్యూట్ చేస్తూ ఇంకో పుస్తకం రాశారు ఈ పుస్తకంలో ఆయన నిరూపించదలిచిన అంశం ఏమిటంటే అదిగో బలరావాడు నిత్యకర్మలకే కానీ కామ్యకర్మలకి జ్ఞానాంగత్వం లేదని రాశాడు కామ్యక నిత్యకర్మలు ఎలాగైతే వేదోక్తములో వేద విహితములో కామ్యకర్మలు కూడా వేద విహితములే కనుక కామ్యకర్మలకి కూడా జ్ఞానాంగత్వం ఉంది అంటూ ఓ పుస్తకం రాసేది ఆ పుస్తకం చదివే ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ సంస్కృతంలో ఉంటుంది బుక్ సంస్కృతంలో ఉంటే యాక్సెప్టబుల్ అయిపోతుంది అది it is ఇట్ ఇస్ ఆల్ రాంగ్ కామ్యకర్మలకి కర్మ జ్ఞానాంగత్వాన్ని ఒప్పరు కానీ హీ హోల్డ్స్ అండ్ టు దట్ ఐడియా అంతే ఇట్ ఈస్ డియర్ టు హిమ్ దర్ సార్ శృతి విప్రతిపన్న అదే బుద్ధి సో ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే అవసరమైతే మనం ఇప్పుడు రిలీజియన్లో ఉన్నటువంటి కొన్ని ఇష్యూస్ ఉంటాయి You have to రైజ్ అబౌడ్ them at a point. You have to రైజ్ అబౌట్ them. అవే ఇష్యూస్ని పట్టుకుని వాటితోటే ఉన్నట్లయితే ఎప్పటికి గ్రోత్ ఎప్పటికొస్తుంది శ్రీకృష్ణుడు అయితే మనం మాట్లాడుతున్నాడు శృతి విప్రతిపన్నాతే బుద్ధి ఆ బుద్ధి దాంట్లో ఆ చెంచలత్వం ఉంటుంది మీకు బుద్ధికి చెంచలత్వానికి లక్షణం ఏమిటంటే కామనలు భయాలు ఉంటే ఆ బుద్ధి చెంచలంగానే ఉంటుంది మీకు అనేకములైన కామనలు ఉంటాయి సో ఆ కామనలతో అలా ప్రతి కామల భయం కూడా ఉంటుంది కామన నుంచి భయం వస్తుంది ఇప్పుడు మా కుర్రాడు ఎంసెట్లో ఫస్ట్ ర్యాంక్ రావాలి అని కామన ఉందనుకోండి వస్తుందో రాదో భయం ఉంటుంది సో అదే రకంగా నేను తొంభై ఏళ్ళు బతకాలి అని కామన ఉందనుకోండి అంతకాలం బతుకుతానో బతుకునో చచ్చిపోతానేమో అనే భయం ఉంటుంది కాబట్టి కామనా భయం మగపిల్లాడు పుడతాడని కామన్ ఉందనుకోండి ఏమో మగపిల్లాడు పుడతాడో ఆడపిల్ల పుడుతుందో అనే భయం ఉంటుంది కాబట్టి కామనా భయం ఈ కామనలు భయం ఉన్నవాడి మనస్సు అది వాడు అంటాడు నాకు మనస్సు ఏకాగ్రం కావాలంటాడు అహౌ ఎలా అవుతుంది అంటే ఒకటంటాడు నేను మెడిటేషన్ నేర్పుతానో అప్పుడు నీకు మనసు ఏకాగ్రం అవుతుంది అంటే అంటే కామనల్ని విడిచిపెట్టక్కర్లేకుండా మనస్సు ఏకాగ్రహం అవుతుంది దట్ ఈస్ సమ్థింగ్ లైక్ దట్ హీ ఎంప్లాయీస్ ఇంకొకటి అంటాడు నేను మ్యూజిక్ ఇస్తాను దాన్ని బట్టి నీ మనస్సు ఏకాగ్రహం అవుతుంది అహ్ అంటే కామన్లు విదిలిపెట్టక్కర్లేదు కామన్ పెట్టుకోవచ్చు మ్యూజిక్ వినేస్ట్ అంటే మనస్సు అయిపోతుంది వాట్ ఈస్ ఆల్దీస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్ ఇట్ జస్ట్ డెంట్ వర్క్ సో కామనా త్యాగ శాస్త్రానికి విరుద్ధంగా మాట్లాడాలి ఇటు మిస్లీడింగ్ కాబట్టి నీ బుద్ధిలో ఉన్నటువంటి ఈ పోయి నీ బుద్ధి నిశ్చలంగా నిలబడాలి కామనలు భయాల వల్ల వచ్చే కదలిక బుద్ధిలో ఉండేటువంటి సుడిగుండాలు తిరిగినట్టుగా తిరుగుతూ ఉంటుంది బుద్ధి అది పోయి నీ బుద్ధి అచలమైపోవాలి నిశ్చలము అచలము అని వండున్నాయి రెండు వస్తున్నాయి ఈ శ్లోకంలో సో నీ బుద్ధి నిశ్చలమైతే బుద్ధికి మూలంలో ఉండే అచలతత్వం నీకేమో ఆవిష్కారం అవుతుంది ఆత్మ అచలం ఆత్మ ఎందు అచలత్వం ఉంటుంది ఆత్మ ఎందు చలనం ఉండదు బుద్ధికి చలనము ఉంటుంది నిశ్చలము ఉంటుంది చలనము చలించుట చెలించకపోవుట అనే ఆపోజిట్స్ బుద్ధి ఉంటాయి ఆత్మ ఆత్మ ఆపోజిట్స్ ఉండవు ఇట్ ఈస్ బియాండ్ ద డివిజన్ ఆఫ్ చల అండ్ నిశ్చల దట్స్ వై వు హెపరేట్ వర్డ్ ఫర్ ఇట్ అచలా అచల సిద్ధాంతమని ఒకటి ఉంది శివరామ దీక్షితులు ఒక ఆయన కాదు సమ్ టూ హండ్రెడ్ ఇయర్స్ పెట్టు అచల సిద్ధాంతం ఇలాంటివివో కొన్ని శ్లోకాలు అచల పదం ఉంటుంది గీతలోనే అలాగే సాంఖ్యయోగంలో సాంఖ్యాభాగంలో కొన్ని అచలా అని అంటాడు ఆత్మ గురించి ఇలాంటివివో పట్టుకునే ఆయన అచల సిద్ధాంతం అద్వైతంలోదే జస్ట్ హీ హైలైట్స్ ది అచలా ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్ విచ్ ఈజ్ ఓకే సో నిశ్చల అచల చాలా క్రిటికల్ అండి గీత అంటే చాలా క్రిటికల్ గా ఉంటుంది నిశ్చల అచల ఎంత డిఫరెన్స్ ఉందో ఎంత ఎంత సూక్ష్మంగా ఉంటుందో చూడండి బుద్ధి నిశ్చల సో అప్పుడు అచల అదే బుద్ధి అచలం ఉంటుంది అచలమైందంటే ఆల్రెడీ ఆత్మనిష్టమైపోయింది అటువంటి ఆ బుద్ధి యొక్క స్థితికి సమాధి అని ఇది వేదాంతుల సమాధి ఇది ఇంకో రకం యోగ సమాధి కాదు అభ్యాసజన్యమైన సమాధి కాదు సో ఇదంతా భాష్యకారులు వివరిస్తారు సో ఆ సమాధిని నీవు పొందుతావు యోగం వాప్స్ చేసి అప్పుడు యోగాన్ని నీవు పొందుతావు యోగం పొందడం అంటే ఏంటండి యోగం యోగం అనే పదాన్ని తరచుగా వాడుతూ ఉంటారు యూ షుడ్ క్లియర్లీ నో పీపుల్ ఏం చేస్తారంటే హేజీగా వాడతారు పదాలని తెలిసి తెలియకుండా అలా వాడేస్తూ ఉంటారు యూసేజ్ దే దూస్ ది వర్డ్స్ బంబాస్టిక్ వర్డ్స్ యూజ్ చేస్తారు వితౌట్ రియల్లీ బాదరింగ్ అబౌట్ దేర్ మీనింగ్ అలా ఉండకూడదు యోగం యోగం అంటూ ఉంటారు ఏమిటి యోగం అంటే ఏంటి తదా యోగము వాప్స్ చేసి యోగము అంటే ది ఇండివిజువల్ నిర్జింగ్ ఇన్ ది హోల్ జీవుడు ఈశ్వరునిలో విలీనముకట దాని పేరే యోగం తరంగము సముద్రములో విలీనముకట సో అటువంటి యోగాన్ని అంటే మోక్షాన్ని జీవన్ముక్తిని నీవు పొందుతావు భాష్యకారులు ఏమంటారో చూద్దాము శృతి విప్రతిపన్నా అనేక సాధ్య సాధన సంబంధ ప్రకాశన శ్రుతి శ్రవణి ప్రవృత్తి నివృత్తి లక్షణి ప్రవృత్తి నివృత్తి లక్షణ మాట్లేదా ఆ పౌలని చింత చేయకండి ఒక పదం ఎక్స్ట్రా ఉందంతే ఏమేమి అయిపోలేదు మీ దగ్గర ఉన్న పదం వచ్చేస్తుంది రాకపోదు జస్ట్ వెయిట్ ఫర్ ఎ సెకండ్ ఇట్ వెల్ కమ్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 మధుసూదన సరస్వతి రాసినది భావార్థ దీపిక అని అది గీత మీద టీక భాష్యం మీద టీక కాదు స్వతంత్రమైన టీకా భాష్యకారులు చెప్పేది ఆయన చెప్తారు మధుసూదన సరస్వతి హీ రైట్స్ హిజన్ కామెంటరీ అండ్ గీత అలాంటివి చాలా ఉన్నాయి కానీ శంకరుడి భాష్యం మీద టీకా అది అంటే శ్రీకృష్ణుడు చెప్పిన దానికి శంకరులు వ్యాఖ్యానం చేస్తే శంకరుని వ్యాఖ్యానం మీద వ్యాఖ్యానం సో దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఏను భాష్యపాఠం చెప్పేవాడు అది అవసరం దాన్ని భాష్యార్క ప్రకాశ అని అంటారు అంటే భాష్యము అనే సూర్యుడు యొక్క కాంతి అని అర్థం దానికి ఆ టేక పేరు దాన్ని బెల్లంకొండ రామరాయకవి గారు రచించారు ఆ పేరు మీరు తెలుసుకోవాలి నర్సరావుపేటలో ఉండేవారు శతాబ్దంలో జీవించారు మహాజ్ఞాని గొప్ప విద్వాంసులు ఆయన ఈ భాష్యార్క ప్రకాశ అనే టేకను రాశారు అది దగ్గర ఉంది ప్రింట్లో లేదు ఇప్పుడు ఇది బుక్స్ ఆర్ నాట్ అవైలబుల్ ఇప్పుడు ఈ కుసం వెయ్యి రూపాయలు ఉంటే పట్టుకుపోతారు సో ఐ హ్యావ్ దట్ బుక్ సో ఆయన సిరోస్ బర్గ్ ఆల్సో ఒక కాపీ ఇస్తే వేరీ వేరీ ప్రెషర్స్ బుక్ ఆయన ఏం చేశారంటే ఆయనకి దొరికిన మాన్యూ స్క్రిప్ట్ గీత భాష్యం మాన్యు స్క్రిప్ట్ తీసుకుని అప్పటికన్నీ మాన్యు స్క్రిప్ట్సే ఇంకా ప్రింటింగ్ ప్రెస్ అప్పటికి ఇంకా రాలే అప్పుడే వచ్చింది అప్పుడే కనుక్కున్నారు ఆయన ఉన్నప్పుడు అప్పటికే ఇంకా గీతే ప్రింట్ అయిన తప్పే భాష్యం ప్రింట్ కాలేదా ఏదో ఒక తాటాకు మాన్యూ స్క్రిప్ట్ దాని మీద ఆయన తాటాకులతో ఆయన రాశారు కాగితాలు కూడా వచ్చే కాగితాల మీద రాశారు కాబట్టి ఆయన దగ్గర ఉన్న మాన్యూస్క్రిప్ట్లో ఒక పదం ఎక్స్ట్రా ఉంటుంది ఆయన అది ఎక్స్ప్లెయిన్ ఇట్ ఆల్సో ప్రవృత్తి నివృత్తి లక్షణ ఆ పదం మీ దగ్గర లేదనుకోండి మీకు ఒక పని తప్పింది ఎందుకంటే దాన్ని ఓపికగా ఎక్స్ప్లెయిన్ చేశాను వాట్ ఎవర్ సో ఇప్పుడు శృతి విప్రతిపన్న శృతి అంటే వేదవాక్యములు ఎటువంటి వేదవాక్యములు తత్వమసి ఇలాంటి వేదవాక్యాలు కావు అనేక సాధ్య సాధన సంబంధ ప్రకాశన శృతి అది సాధ్యము సాధనము సాధన సాధ్యములో తెలుగు పుస్తకం ఒకటి ఉందని చూస్తే మీకు తెలుస్తుంది సాధ్యము సాధనం సాధ్యము అంటే గోల్ సాధనము అంటే మీన్స్ మీన్స్ అండ్ ఎండ్స్ జీవితం అంతా మీన్స్ అండ్ ఎండ్స్ పదో తరగతి సాధనం ఎండేవిటి ఇది చెప్పండి మీకు మీకు సాధన సాధ్యాలు తెలిసిపోతాయి పదో తరగతి సాధనం ఎండేవిటి ఇంటర్మీడియట్ లో సీట్ అంతే కదండి ఇంటర్మీడియట్ సాధనం ఎండేమిటి సాధనం ఎండ్ ఏమిటి చెప్తున్నాను నేను ఎంఎస్ సాధనం ఎండ్ ఏమిటి సో ఎంఎస్ డిగ్రీ సంపాదించి మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగం సాధ్యం మల్టీనేషనల్ కంపెనీ లో ఉద్యోగం సాధనం సాధ్యం ఏమిటి మంచి డౌరీతో వివాహం అందమైన యువతితో వివాహం అది సాధ్యం రైట్ అందమైన యువతితో వివాహము కాపరము సాధనం సాధ్యం ఏమిటి ఇద్దరు పిల్లలు కొడుకు కూతురు ఇద్దరు పిల్లలు ఇది సాధన సాధ్యం ఇప్పుడు ఈ సాధన సాధ్యంలో మధ్యలో సపోజ్ వాడికి సంతానం కలగడం ఆలస్యమైంది అనుకోండి అప్పుడు సాధనమేమిటి పుత్రకామేష్టి యాగము సాధనము సంతానము సాధ్యము ఇప్పుడు ఇక్కడ చేసిన హోమానికి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 హయ్యర్ క్లాస్ టికెట్ కొనుక్కుంటే ఇంకొంచెం సుఖంగా ప్రయాణం చేయొచ్చు ఈ సాధన సాధ్యాలు సంబంధాలన్నీ మనకు తెలుస్తూ ఉంటాయి చేతిలో చిన్నగా కాగితం ముక్క ఉంటుంది టికెట్ ముక్క దానికి ఆ సాధ్యానికి ఉండే సంబంధం రిలేషన్షిప్ మనకి తెలుసు కానీ యజ్ఞం చేస్తే స్వర్గానికి వెళ్తారని మీకు ఎవరో తెలుసా తెలియదు ఆ సంబంధాన్ని చెప్పేవి ఎవరు చెప్తారండి వేదములోని కర్మకాండలోని వాక్యాలు చెప్తాయి అది శృతి అంటే అవి వెంటాడు విని వీని విని వీడి బుద్ధంతా కూడా చెడిపోయింది అని అంటున్నాడు శ్రీకృష్ణుడు అంటున్నాడు మీరు శ్రీకృష్ణుడు అన్నమాట అంచేతనే గీత చదవరు కొంతమంది అబ్బాయి ఇది ఏం బాగులేదండి మీరు మీద బుద్ధి చెడిపోవడం ఏంటండి బాగులేదు డోంట్ లైక్ ఇట్ అలా అలా ఉన్నారు కొంతమంది తప్పేది వాళ్ళకుండే నిష్ట వాళ్ళది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ కామ్యకర్మ వాక్యాల మీద ఈ విధమైన ఈ విధమైన ఆక్రమణ ఇటీ ఇటీజ్ ఒక దండయాత్ర యూ డోంట్ లైక్ ఇట్ బట్ దట్ ఈస్ హావ్ ఇట్ ఈస్ ఐ కాంటు హెల్ప్ ఇట్ సో సాధన సాధన ఇప్పుడు ఈ పూజ చేస్తే మీకు ఆ ఫలం కలుగుతుంది అని ఇలాంటివి లోకంలో ఎన్ని ఉన్నాయండి లోకంలో ఎన్ని ఉన్నాయో ఉన్నవన్నీ అవే ఉన్నవన్నీ అవే మీరు ఈ పూజ చేస్తే ఈ ఫలం కలుగుతుంది మీకు ఏ ఫలం కావాలో మీకు చెప్పండి నేను చెప్తాను వీడు పైగా తన దగ్గర ఆల్రెడీ ఉన్న సాధన సాధ్యాల లిస్టు కాకుండా వీడు వేళని వాళ్ళనే పట్టుకుని ఇంకొక సాధన సాధ్యాల లిస్ట్ పట్టుకొస్తాడు ఒక ఆయన నా దగ్గరకు వచ్చి రాహుగ్రహ ప్రీతికి ఏం చేయాలని అడిగాడు ఇప్పుడు సాధ్యమేమిటి రాహుగ్రహం యొక్క ప్రీతి అది సాధ్యం దానికి సాధనం కావాలి నేను అడిగాను నీకు రాహుగ్రహ ప్రీతి నీకెందుకు వయ వాంటెట్ ఇలాంటి సాధ్యం ఎక్కడ ఎక్కడ విన్నావు అసలు ఇటువంటి సాధ్యం ఒకటి ఉందని ఎక్కడి నుంచి పట్టుకొచ్చావు నువ్వంటే నాకు ఒక చెప్పారు రాహుగ్రహ ప్రీతి కనుక నువ్వు సంపాదించుకుంటే నీకు లాభం కలుగుతుంది అని చెప్పారు అంటే ఇది సాధనము ఇది సాధనము సాధ్యము అది ఇంకొకదానికి సాధనం అవుతూ ఉంటుంది మళ్ళీ ఇట్ గోస్ లైక్ దట్ అంటే ఉడికి సాధన సాధ్యముల యొక్క సంబంధం అలా ఉంటుంది కొన్ని లోకజ్ఞానాన్ని బట్టి తెలుస్తాయి కొన్ని శాస్త్రం బోధిస్తుంది కొన్ని శాస్త్రము తెలియని వాళ్ళు కేవలము ఏవో కస్టమ్స్ని వీటిని వాటిని ప్రచారం చేసి కా పబ్బం గడుపుకుని వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళు మనస్సుల్లో బుద్ధుల్లో ప్రవేశపెడతారు మీకు ఈ సాధన సాధ్యాల గురించి నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను ఈ తేకిటిన రైట్ స్పిరిట్ ఒక రైట్ స్పిరిట్లో తీసుకోండి తప్పుగా తీసుకోకండి ఒక తపస్సు చేశాడు దేవుడు కనబడ్డాడు ఎరా భక్త నీకేం వరం కావాలో కోరుకోకుండా కోరుకోమంటే వీడు వరం ఏం మా మేనమావ చెవి మీద వెంట్రుకలు దట్టంగా వచ్చి వరం కోరాడు అది సాధనం చెవు మీద వెంట్రుకలు వస్తాయి కదండి అది సవాళ్ళ వేద కావాలి అది సాధనం దేవుడికి ఆశ్చర్యం చేసింది ఇదే కావాలి అదే దేవుడు అడిగాడు వీడి నీ కోరిక తీరుస్తారు అయినా ఏం అభ్యంతరం లేదు తపస్సు చేసావు నీ తపస్సుకి ఫలం నేను కానీ అలా ఎందుకు కోరావు అని అడిగాడు అడిగితే చెప్పాడు నాకు ఒక ఆయన చెప్పారు మా గురువు ఎవడి మేనమామ చెవి మీద వెంట్రుకలు దట్టంగా ఉంటాయో వాడికి సమస్త సంపదలు కలుగుతాయి అని ఉంది అని చెప్పారు కాబట్టి మా మేనమావ చెవి మీద దట్టంగా జుట్టు ఉండేట్లా మీరు అనుగ్రహించండి ఈశ్వరుడు ఏది అడిగితే అది ఇస్తాడు తాస్తూ ఉన్నాడు ఆఖరికి వీళ్ళు వీడు మొన్నడు వెళ్ళి మేనమావ చెవి మీద చూస్తే కావాల్సింది జుట్టు ఉంది అదే మిగిలింది వాడికి సమస్త సంపదలు రాలేదు ఆ సంగతి తర్వాత తెలిసింది తర్వాత బాధపడ్డాడు అయ్యో భగవంతుని సమస్త సంపదలో అడుగుండాల్సిందే భగవంతుడిని సమస్త సంపదలు అడిగితే ఇచ్చుండి వాడు కానీ వీడు సాధన సాధ్యం దాని వల్ల వీడి బుద్ధి అంతా కూడా కలుషితం అయిపోయింది ఇలా మానవ స్వభావం ఇలా ఉంది అనేకం ఒకటి కాదు వీడి ఒకటో రెండో అయితే ఏదో ఆ కర్మ చేసుకునే ఆ ఫలాన్ని వచ్చిందో మానిందో అక్కడితో అదొక డిప్ అదొక ఇష్యూ క్లోజ్ అయిపోతుంది కామ్యకర్మలు రెండో మూడో ఉన్నాయనుకోండి దానికోసం భగవద్గీతలో ఇంత విచారమేందుకు శ్రీకృష్ణుడు వాటి మీద ఆ దండయాత్ర ఎందుకు ఇవన్నీ అనవసరం కానీ కామ్యకర్మలు ఉన్నవి ఒకటో రెండో కవరు అనేక హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ నిజానికి నేను వేదం వల్లించిన వాడిని నాకు తెలుసు దాంట్లో స్వరూపం కొన్ని అష్టములు అంటే వేదము చదవడానికి పన్నెండేళ్లు పడుతుంది కదండి పన్నెండేళ్లలో సుమారు ఆరు సంవత్సరాల అధ్యయనం కామ్యకర్మలే ఉంటాయి రెండేళ్ళు అధ్యయనం చేశాను నేను సెక్షన్ రెండేళ్ళు వలించేపుడు దాని అర్థం చూడం కదా ఏదో చేసుకుంటూ పోతామే కానీ వలించుకుంటూ పోతాం కానీ అర్థం చూడం కదా రెండేళ్ల తర్వాత నాకు ఏమర్థం అయిందంటే ఇదంతా కూడా కామ్యకర్మానుష్ఠానం ఎందుకంటే విచారణ నిభాషణ తీసి చూసా ఆ సెక్షన్కి ఉన్న వాల్యూము పది వాల్యూమ్స్లో ఉంటుంది వాల్యూమ్ తీసి చూశా తీసి చూస్తే ఆయన మొట్టమొదటి హెడింగ్ ఏం పెట్టారంటే ఈ అష్టంలో అంటే ఈ ఈ వాల్యూంలో ఎనిమిది ప్రశ్నలున్నాయి ఎనిమిది చాప్టర్లున్నా ఈ వాల్యూంలో వివిధములైన కామ్యకర్మలో ప్రతిపాదింపబడినవి ఏం రాశారు అని హెడింగ్ అవతారిక ఇంకా అవతారిక చూడగానే మొత్తం అంతా ఇదేనా అని ఆశ్చర్యమేసి చూడటం ప్రారంభిస్తే కామ్యకర్మలు అప్పుడు ముక్కు మీద వేలేసుకున్నాం అమ్మ ఎన్ని కామ్యకర్మలు ఉన్నాయో ఇందుగురించే గీతాచార్యులు అలా చెప్పారు పనులని వేదంలో దాని గురించి ఎందుకో పెద్ద కాదు మీరు లోకంలో ఎన్ని కామ్యకర్మలు ఉన్నాయి ధర్మస్థాయి ఎన్ని కామ్యకర్మలు ఉన్నాయి ధర్మస్థాయికి సంబంధించి మీరు ఈ పూజ చేస్తే అది వస్తుంది సాయిబాబాని ఈ విధంగా దర్శిస్తే ఆ కోరిక తీరుతుంది గురు చరిత్రని మూడు సార్లు చదివితే ఈ కోరిక తీరుతుంది ఐదు సార్లు చదివితే ఆ కోరిక తీరుతుంది ఎన్ని ఉన్నాయి ఎన్ని హండ్రెడ్ సార్ దా విత్ ఇన్ దాట్ దత్త దత్తతేరుతోటి ఎన్ని కామ్యకర్మలంటే విడ్డూరం అనిపిస్తుంది దత్తాత్రేయుడు బోధించిన పాఠం తీసి చూస్తే ఏమిటా ఆ దత్తాత్రేయుడి పేరు మీద ఇన్ని కామ్యకర్మలేమిటా అని ఆశ్చర్యం దత్తాత్రేయుడు తొలి నుంచి చిగురుదాకా ఆయన నిష్కామ కర్మయోగాన్ని నిష్కామ భక్తి జ్ఞానాన్ని బోధిస్తాడే దత్త అనే దత్త అనేసి ఇంకా అన్ని కామ్యకర్మలే జయగురు దత్త అని మొదలు పెడితే అన్ని కామ్యకర్మలే వాట్ ఈస్ దిస్ అనేక సాధన సా ఈ విధంగా ఈ కామములు సాధనములు సాధ్యము దీంట్లో ఇంకో రహస్యం ఉంది నేను ఒక దృఢమైన మీమాంస చేస్తున్నా డోంట్ థింక్ అదర్వైజ్ నాకేమీ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ క్రిటిసైజింగ్ ఎనీథింగ్ బట్ సాధన సాధ్య విచారణ అది ప్రధానంగా చెప్తున్నాను సో సాధన సాధ్యముల సంఖ్య ఒక పరిమితంగా ఉందనుకోండి దెన్ ఇట్ ఈస్ నాట్ అన్ ఇష్యూ యాజ్ ఐ ఆల్రెడీ మెన్షన్ దాంట్లో ఇష్యూ చేయాల్సిందేం లేదు అవి పరిమితంగా ఉంటాయి ఐదో బదో ఉంటాయి కావసే చేసుకుంటాడు నీకు ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు కూడా చేసుకో ఓవర్ బట్ ఇట్ ఈస్ నాట్ లైక్ దాట్ ఇట్ ఈస్ సో ఓవర్వెల్మింగ్ దట్ ఎంటైర్ లైఫ్ ఈజ్ లాస్ట్ తర్వాత మీరు చిత్రం ఎట్టు అంటే ఆ కామన్ సాధన సాధ్యముల ప్రవాహంలో వాడు పడి కొట్టుకుపోతూ ఉంటే వాడికి ఇంకొక క్షణంలో చచ్చిపోతానగా సాధన సాధ్యాలు ఇంకా ఉంటాయి ఇస్ అబౌట్ టు డై సాధన సాధ్యములు అలాగే ఎదుర్కొండగా కంట్లో కంటికి కనపడుతూ ఉంటే పీస్ఫుల్ గా ఎలా చచ్చిపోతాడు అహం కృతార్థ అనే ఫీలింగ్ ఎలా వస్తుంది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 మోస్ట్లీ ఇట్ ఈస్ అ శ్రవణమే మోస్ట్లీ శ్రవణమే ఒక అతను ఉన్నాడు ఇంజనీరింగ్ చదువుతున్నాడు ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో రెండు సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యాడు ఫెయిల్ అయిన నా దగ్గరికి వచ్చాడు మహాత్ముడు మహాత్ముల దగ్గరికి ఎందుకంటే ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్లో రెండు సబ్జెక్ట్స్ ఫెయిల్ అయినవాడు కష్టపడు చదువుకోవాలి కానీ మహాత్ముడు ఏం చేస్తాడు సరేదో మహాత్ముల ఆశీర్వచనం మంచిది వచ్చాడు వచ్చి అంటాడు ఆస్ట్రేలియాలో కనుక ఇంజనీరింగ్ చదివితే ఇక్కడకంటే తేలిక ఇంతకుముందు మీకు చెప్పినట్టు ఉన్నా కాకినాడ ఇంజనీరింగ్ కాలేజీలో వీడు రెండు సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యి ఆస్ట్రేలియాలో ఇంజనీరింగ్ తేలిక అంటాడు అని అంటే ఎందుకంటే ఒక ఏజెంట్ ఒకడు ఉన్నాడు స్టూడెంట్లను ఆస్ట్రేలియా పంపించి ఏజెంట్ ఉన్నాడు వాడు ప్రవేశపెట్టాడు వీడు బుద్ధిలో అయ్యి ఐడియా ఓకే ఓకే దెన్ యూ గో కానీ వాళ్ళ పేరెంట్స్ దే ఆర్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు ఆ ధనాన్ని ఇచ్చే దట్ అమౌంట్ ఇప్పుడు ఆ సాధన సాధ్యాలు ఎలా ఉన్నాయి చూడు ఆస్ట్రేలియా వెళ్ళాలి ఇతను ఈ పేసయ వెళ్ళొచ్చు కదా అంటే రెండు సబ్జెక్ట్స్ ఫెయిల్ అయిపోయి మళ్లీ చదవరా అంటే నాకు ఉత్సాహం లేదు నాకు హి వాన్స్ కూడా ఆస్ట్రేలియా నేను డబ్బు కావాలి ఆ డబ్బు లేదు ఆ డబ్బు ఎవరో చెప్పారు మీరు కనుక ఈ విధంగా ఈ పూజ చేసినట్లయితే మీకు డబ్బు వస్తుంది అని చెప్పారు సో హీ ఆఫ్టర్ దాట్ పూర్ నేను చెప్పాను నా సలహాడిగాడు నేను చెప్పాను నువ్వు ఈ పూజ డబ్బు కోసం ఈ పూజ మానేవి ఆస్ట్రేలియా వెళ్ళమనేది తుడిచిపెట్టే మనసులో ఇంజనీరింగ్ కాలేజీలో నీ సీటు యాక్టివ్గా ఉందంటే ఉందండి అన్నాడు వెంటనే వెళ్ళి ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అయిపోయి కష్టపడి చదువుతో సెకండ్ ఇయర్ కోర్సెస్ చదవటానికి కొంత టైం కేటాయించుకో ఫస్ట్ ఇయర్ రెండు సబ్జెక్ట్స్ మిగిలిపోయాయి కదా అవి చదవటానికి కొంత టైం కేటాయించుకో రాత్రి కష్టపడి చదివి ఆ రెండు ప్యాస్ అయి సెకండ్ ఇయర్లో నాగా పెట్టకుండా అన్ని ప్యాస్ అయ్యిలో చూడు అప్పుడు మళ్ళీ నన్ను కలు అప్పుడు నీకు చెప్తా సహాయం అంటే అతను పెట్టుకున్న సాధన సాధ్యములు రెండో మూడో ఉన్నాయి చూడండి ఐ నాట్ దమ్ ఆఫ్ హీ వాస్ వెరీ అన్ హ్యాపీ దిస్ ఈజ్ మై ఒపీనియన్ యు డూ వాట్ యు లైక్ పూర్ యంగ్ మ్యాన్ ఐ ఐ పిటి హిమ్ బట్ దట్ ఈస్ హ సాధన సాధ్యం అంత శ్రవణమే ఆస్ట్రేలియాలో బాగుందని అతనే చెప్పాడు ఇంకో ఏజెంట్ నేను అన్నాను ఏజెంట్ మరి ఆస్ట్రేలియా చెప్పాడ ఇంకేం చెప్పలేదు అంటే ఇంకో ఏజెంట్ న్యూజిలాండ్ ఇంకా మంచిది అని చెప్పాడు అని కూడా చెప్పాడు సో శ్రవణము బియ్య అంటే ఇవన్నీ ఏమిటండీ కాలేజీలో చేర్చి కాలేజీలో చేరినందుకు డిగ్రీ తెచ్చుకుని ఆ తర్వాత ఆస్ట్రేలియా న్యూజిలాండ్ యూ కెన్ టాక్ వట్ ఈస్ దిస్ అంటే బుద్ధి ఆ కామ్యకర్మలు సాధన సాధ్యములతో అలాగా విప్రతిపన్న నానాప్రతిపన్న అసలు శంకర్లు ఏమంటారంటే విపరీతము నానా ఒక్కటే అన్నా విపరీత జ్ఞానమన్నా నానాత్మ జ్ఞానం అన్నా ఒక్కటే ఇది అది అది ఇది అనే ఊరికే పదో పదిహేను మీరు మాట్లాడుతున్నారంటే మీ మనసు ఎక్కడా స్థిరం లేదని అక్కడే స్పష్టమైతే కాబట్టి విపరీత ప్రతిపత్తి సేమ నానామ ప్రతిపత్తి మీరు దేవాలయానికి వెళ్ళారు మీకు ఆ డజన్ దేవుళ్ళు కనపడుతున్నాడా ఒక్కడే దేవుడు కనపడుతున్నాడా అని నేను ఒక ఆయన అడిగాను అడిగితే ఆయన ఉన్నారు నాకు దేవతలు కనపడు దేవుళ్ళు కనపడుతున్నారు నేను అన్నాను నీది విపరీత ప్రతిపత్తి అని చెప్పాను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 దేవుడు పురుషుడు దేవుడు స్త్రీ దేవుడు వేరువేరు అని అనుకుంటున్నారా అని అడిగాను అవునండి అలాగే ఉంటుంది కదా అన్నాడ అంటే నేను మీరు చదివిన శాస్త్రం ఆఖరికి మీరు యుండర్ఫ్ హియర్ ఇది విపరీత ప్రతిపత్తి యూ హెవ్ నాట్ అండర్స్టూడ్ ఎనీ అంటే దేవత అని కదా దేవత స్త్రీలింగ శబ్దం కదా దిస్ ఈస్ ది జెంట్మెన్ వాటి దేవత స్త్రీలింగ శబ్దము దేవుడు సత్ మనం చాంద్రోజ్ఞాం సత్ జెండర్ జెండర్ ఫిమినైల్ కాబట్టి దేవతను వాడుతున్నారా ఇస్ ఇట్ సో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 శ్రీకృష్ణ మమదేవత అన్నాడు ఒక ఆయన ఒక కవిత ఒక కవిత శ్రీకృష్ణో మమదేవత అయ్యా మీ దేవత ఎవరంటే శ్రీకృష్ణుడు అండి అంటే శ్రీకృష్ణుడు ఫిమినీని సో అక్కడ లింగము ఇట్ ఈస్ నాట్ బయలాజికల్ జెండా ఇట్ ఈస్ అమాటికల్ జెండా అంత బేసిక్ నాలెడ్జ్ కూడా లేకుండా మాట్లాడితే ఏం చెప్తాం అదే విపరీత ప్రతి కాబట్టి దేవుడికి సెక్స్ ఉండదు జెండర్ ఉండదు దేవుడు రైల్లో ప్రయాణం చేయాల్సి వస్తే మేల్ ఫిమేల్ ఫిలప్ చేయనక్కర్లేదా రైలు ప్రయాణం చేయడం కూడా ఉండదు ఎందుకంటే దేవుడు విష్ణు సర్వవ్యాపక విపరీత ప్రతిపత్తి నానా ప్రతిపన్న శృతి విప్రతి అందాము శృతి విప్రతిపన్నా సతీ తే తవ స్థిరీభూత భవిష్యతి సో ఈ విధంగా నీ బుద్ధంతా చెడిపోయి ఉందిరా ఉందయా అర్జున ఈ బుద్ధి నీకిప్పుడు స్థాస్యతి స్థిరము అవును స్థిరత్వం ఉండాలి కంగారు ఉండకూడదు చేంజ్ అయిపోవటానికి కంగారు పడకూడదు ఇప్పుడు కొంతమంది ఎలా ఉంటారంటే అంత హడావిడీగా ఉంటాం ప్రతిదానికే హడావిడే బ్రహ్మచారిగా ఉంటున్నప్పుడు పెళ్లి చేసుకోవాలి హడావిడి పెళ్లి చేసుకున్న తర్వాత సన్యాసానికి హడావిడే అలా ఉండకూడదు పెళ్లి హడావిడి పెట్టేసి ఏదో అబ్బాయి పెళ్లి చేసుకుంది మళ్ళీ పదేళ్లు కాకుండా ఓ డెకేడ్ కాకుండా కదా దగ్గరికి వచ్చి నాతో పూజ స్వామీజీ చెప్పాను ఏమయా నేను బ్రహ్మచారిని వేదాంతం అంద చెప్పి పది మందికి పాఠం చెప్పబోయాలంటే వెళ్ళి ఆ చదువుకుంటూ వచ్చిన అమ్మాయిలో అమ్మాయి పెళ్ళాడు ఓకే అక్కడికి సరే ఏం చేస్తాం ఇప్పుడు పెళ్ళాడతారు బాగోయేటే వద్ద సరే కానీ వెళ్ళాడాడు మళ్ళీ పదేళ్ళు కాబరేజ్ చేశాడు ఒక కుర్రాడు పుట్టాడు వాడు ఇంకా చదువు సంధ్యా పూర్తి కాలేదు మళ్ళీ స్వామిజీ నాకు సన్యాసం అని మళ్ళీ తయారు స్థిరీ పోతా భవిష్యత్ ఎక్కడ అవుతాడో స్థిరంగా ఉండాలి దేంతో ఒక దాన్ని గట్టిస్తే సో బుద్ధి అలాగా అంత నానాత్వంగా ఉండకూడదు అంత చంచలంగా ఉండకూడదు అంచేతనే నేను ఎప్పుడు కూడా యంగ్ పీపుల్కి వాళ్ళకి అడ్వైజర్ ఎలా ఇస్తానంటే స్టే విత్ ఇట్ ఫర్ సమ్ ఐ స్టే స్టే నో నో డిఫికల్టీస్ ఉన్నాయి మరి అందుగురించే స్టే డిఫికల్టీస్ ఉన్నప్పుడు కనుక నువ్వు స్టే చేస్తే యు ఆర్ విన్నింగ్ ఎగ్నెస్ యువర్ శల్ నీ ఉండే నీలో ఉండేటువంటి ఆ మీద నువ్వు విజయాన్ని సాధిస్తున్నావు గమ్ముని కంగారు పడకూడదు గమ్ముని చలనానికి స్థాన చలనమైనా ఏ చలనమైనా కంగారు పడిపోకూడదు ఇప్పుడు సపోజ్ ఓ చోట ఉంటున్నారు కంగారు అక్కడ ఏదో ఉంది కదా అని కంగారు పడిపోయి అక్కడ అక్కడ ఇంకోటి వస్తుంది సో ఆచి తూచి అడుగు వేయాలి మా మా మిత్రుడు వాడు అతను అనేవాడు సోచి సమచికర్ పాము పడావో అని పాట ఒకటి ఉంది ఎక్కడో ఉంది పాట పాము అడుగు ముందుకు వేసేప్పుడు సో సోచ సమచిత సో బుద్ధిపోతం న్యసేత్పాదం అడుగు వేస్తున్నావు అంటే కంప్లీట్లీ అండర్స్టాండింగ్తో అడుగు వేయాలి సో స్థిరత్వం ఉండాలి దేనెందైనా స్థిర బుద్ధి స్థిరంగా ఉండాలి గంగా తీరే గంగాదాసహా యమునా తీరే యమునాదాస అన్నట్టుగా ఉండకూడదు ఎక్కడికక్కడికి అలాగ చలనంగా ఉండకూడదు స్థిరంగా ఉండాలి స్థిరంగా దాన్నే ఇంకా వర్ణిస్తున్నారు స్థాస్యతి అంటే అతిష్టదాత ృట్ నివృత్తౌ అది ధాతు లట్ అని ఉంటుంది లట్ స్థాస్ సో స్థిరీభూత భవిష్యతి అప్పుడు ఇంకో విశేషణం బుద్ధికి నిశ్చలా విక్షేపూపచనవర్జిత సతీ అది నిశ్చల నిశ్చలా అన్నది బుద్ధికి విశేషణం అచల అన్నది ఆత్మకి విశేషణం అచల గోష్టు ఆత్మ నిశ్చల అంటే నిర్లంటే తొలగిపోయినా సో వర్జిత అని అర్థం లేకుండా అయిపోయింది ఏమిటి లేకుండా అయిపోయింది చల విక్షేపము విక్షేపము అనే చలనము లేకుండా పోయింది మూడు లక్షణాలు ఉన్నాయి మనస్సు లయం జోగుతూ ఉంటారు నిద్రపోయిన జోగుతూ ఉంటారు దాన్ని మనోలయము మనస్సులో ఏమైపోతుంది కదా నిద్రలలో లయమవుతుంది కదా అది తమో గుణము మనస్సు ఏకాగ్రంగా ఉంటుంది ఫోకస్డ్ టోటల్లీ ఫోకస్ దాన్ని సత్వగుణము ఉంటుంది మనస్సు ఇటు అటు అటు ఇటు తెగజంతులు వేస్తూ ఉంటుంది ఎక్కడా స్థిరం ఉండదు కూర్చోలేడు అసలు ఇటు అటు ప్రచారం చేస్తూ ఉంటాడు చాలా ఎక్సైటెడ్గా ఉంటాడు అటువంటి స్థితిలో ఏ ఒకప్పుడు ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలియదు అలా ఉంటాడు దాన్ని విక్షేపము ఉంటాడు పదం చాలా స్టెఫికల్ స్పెషల్ ఇక్కడ బెలం కొండవారు విక్షేపహ బుద్ధేహ ఆత్మస్వరూపాత్మ ఆత్మ చైతన్యంలో వచ్చిన కదలిక ది ది ది స్పేస్ ఆఫ్ కాన్షియస్నెస్ సో స్పేస్ ఆఫ్ కాన్షియస్నెస్ లో వచ్చినటువంటి చలనమునకే బుద్ధి అని పేరు అది మైండ్ థాట్ అనమాట థాట్ వేవ్ సో ఈ సపోజ్ మీకు వేవ్స్ చాలా ఎక్కువగా వస్తున్నాయనుకోండి అంటే అర్థము ఆ వాటర్ యొక్క లక్షణం మీకు తెలియదు ఆ వేవ్స్లో పడి కొట్టుకుపోతూ ఉంటారు వేవ్స్ చల్లారాయి అనుకోండి వాట్ రిమైన్స్ ఈజ్ వాటర్ వేవ్స్ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ఉన్నది వాటరే వేవ్స్ చల్లారినప్పుడు కూడా ఉన్నది వాటరే కానీ ఉన్నది వాటరు అని గుర్తించడానికి కొంచెం వేవ్స్ చల్లారా వేవ్స్ మరీ ఎక్కువగా ఉన్నాయనుకోండి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 దాంట్లో సత్యము రూపాయలు నయా పైసంత కూడా లేదు వీడు కోరిక కోరతాడు ఏదో కోరిక ఉంటుంది ఒకరికి కోరిక అమెరికా వెళ్ళాలని ఒకటి కోరుకుంటుంది కొడుకు పుట్టాలి అని ఇంకొకటి కోరుకుంటుంది మనవుడు పుట్టాలని ఇంకొకటి కోరుకుంటుంది మీకు తెలుసో తెలియదో నన్ను ఒక ఆయన కోరారు స్వామీజీ మాకు మనవరాలు పుట్టాలని కోరుకున్న మీరు ఏదైనా సలహా ఇచ్చింది మనవరాలని అందరూ మనవుడు మనవడు అంటుండే ఆయనకు మనవరాలు నేను ఏమిటంటే తేడా ఏమిటంటే మా పెద్ద కొడుక్కి కొడుకులే రెండో కొడుక్కి కొడుకులే ఇంట్లో ఆడపడుచు అనేది లేకుండా అయిపోయిందండి కాబట్టి మా ఇంట్లో ఒక మనోరాలు పుట్టిట్లా మీరు సో హ్యూమన్ మైండ్ ఈస్ లైక్ దాట్ నేను చెప్పాను ఈశ్వరుడు ఏదనుగ్రహిస్తే దాన్ని కొడుకు పుట్టలేదని గోల వాళ్ళు చాలా మంది ఉన్నారు అనుగ్రహాన్ని మీరు స్వీకరించి జస్ట్ లీవ్ ఇట్ లైక్ దాట్ మనోరాలే పుట్టచ్చు రేపు పొద్దున్న యు మే హ్యావ్ ఎ గ్రాండ్ డాటా వర్ ప్రాబ్లం వై ర్ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్ వై వాంట్ మేక్ డిజైర్ ఔట్ ఆఫ్ హైట్ వాట్ ఈస్ దిస్ అంటే మీరు మానవ స్వభావం అలాగే ఉంటుంది విక్షేపం సో వివిధం క్షిప్యతే ఇది విక్షేప అనేక దిశలలో మనస్సు విసిరివేయబడుతూ ఉంటుంది అంటే స్వరూపం నుంచి జారిపోతుంది అటువంటి విక్షేపము రూపమైన చలనము ముఖ్యంగా భోగములవు కామలకి సంబంధించిన చలనము అది లేదు నిశ్చల అప్పుడు అటువంటి బుద్ధి ఏమవుతుంది స్వస్థాస్యతి స్థిరంగా ఉంటుంది దేనియందు ఎందు స్థిరంగా ఉంటుందో చెప్తున్నారు సమాధౌ